శ్రీ శ్రీ శ్రీ సాధు నిచల్ద స్వామీజీ క్రిత శ్రీ విచారసాగరము అనేటువంటి వేదాంత సద్గ్రంథాన్ని యథామతిగా చింతన చేస్తూ ఉన్నాము గ్రంథంలో ప్రప్రథమముగా మంగళాచరణము చేస్తూ అందులో మొదటి మంగళాచరణ దోహ తెలుగులో పద్యం అంటారు హిందీలో దోహ అంటారు చదవండి జోసుఖ నిత్య ప్రకాశ విభూ నామరూపాధార మతిన లఖై జిహిమతి లఖై సోమే శుద్ధ అపార జో ఏదైతే సుఖ సుఖరూపమున్నదో నిత్యము రహితమై ఉన్నదో లేదా ప్రాగ్ ప్రధ్వంస్వభావ అప్రతియోగి అయి ఉన్నదో ప్రకాశస్వరూపమై ఉన్నదో వ్యాపకమై ఉన్నదో మరియు నామరూపాలకు అధిష్టానమై ఏదైతే ఉందో మరియు బుద్ధి దేనిని తెలుసుకోజాలదో కానీ బుద్ధిని ఏది తెలుసుకుంటుందో బుద్ధిని ఏది ప్రకాశిస్తుందో మరియు మాయా తత్కార్యరూప మల రహితమై శుద్ధమై ఏదైతే ఉన్నదో మరియు దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమై ఏదైతే పరబ్రహ్మ వస్తువు ఉన్నదో సో మై హోమ్ ఆ పరబ్రహ్మమే నేను అని ఇక్కడ మహావాక్యార్థాన్ని సూచించడమైంది టీకా చూడండి సో మై మైహూ సహ అంటే ఆ పరమాత్మయే అహం నేనై అస్మి ఉన్నాను మై మైహూ లోపల హూ అంటే అస్మి ఉన్నాను అనే పదాన్ని అధ్యాహారం చేసుకోవాలి ఆ పరబ్రహ్మమే నేనై ఉన్నాను ఇహ అన్వయ్ ఈ విధంగా శ్లోకం పదాలను అన్వయించుకోవాలి అంటే సంబంధపరచుకోవాలి ఇసుకహనే కరీ ఈ విధంగా చెప్పడంతో సో మైహు అని ఈ విధంగా సహ అహం అస్మి సోహమస్మి అని ఈ విధంగా చెప్పడంలో ఏమి అర్థం నిష్పన్నమవుతుంది అనంటే మహావాక్యక అర్థరూపు ప్రత్యేక అభిన్న పరమాత్మ అపన స్వరూపు కయ మహావాక్యం యొక్క అర్థం మహావాక్యం అంటే ఇక్కడ తత్వమసి మరియు ఆది అని కూడా తెలుసుకోవాలి ఆది అంటే అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ పజ్ఞానం బ్రహ్మ ఇత్యాది మహావాక్యాలన్నీ కూడా ఏ అర్థమును ఏ వస్తువును చెప్తున్నాయో ఏ వస్తువును చెప్తున్నాయి అంటే జీవో బ్రహ్మ ఇవ నాపర తత్ అంటే ఆ పరమాత్మ త్వం నీవే అయి అసి ఉన్నావు నీవే పరమాత్మవే ఉన్నావు అని ఈ విధంగా మహావాక్యాలు చెప్తున్నాయి మహావాక్యం అంటే ఏమిటి లక్షణం రాసుకోండి జీవబ్రహ్మైక్య బోధక వచనం మహావాక్యం జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని బోధించేటువంటి వాక్యానికి మహావాక్యము అంటారు పరబ్రహ్మము చేత జీవుణ్ణి అభిన్నంగా బోధించేటువంటి వాక్యమే మహావాక్యము ఇట్లాంటి మహావాక్యాలు మనకు నాలుగు వేదాల్లో నాలుగు మహావాక్యాలు ఉన్నాయి ఋగ్వేదంలో ఐతరి ఉపనిషత్తు మూడు డాష్ ఒకటి డ్యాష్ బ్రహ్మ విధిపర వాక్యం ఉంది ఇక యజుర్వేదము బృహదారం ఉపనిషత్తు ఒకటి నాలుగు డాష్ పది అహం బ్రహ్మాస్మి అనుభవపర పరవాక్యం ఇక సామవేదము చాందోగ్యోపనిషత్తు ఆరు డాష్ ఎనిమిది డాష్ పదిహేను తమసి అనేటువంటిది ఉపదేశపర వాక్యం అట్లే అధర్వణవేదము మాండవ్యోపనిషత్తు రెండవ మంత్రము అయమాత్మ బ్రహ్మ సాక్షాత్కార పర ఈ విధంగా మహావాక్యాలు నాలుగు ఏం చెప్తున్నాయి జీవో బ్రహ్మ ఇవ నాపర జీవుడే బ్రహ్మము వేరు కాదు అని జీవ బ్రహ్మల యొక్క ఐక్యాన్ని చెప్తున్నాయి కాబట్టి ఈ మహావాక్యాల యొక్క అర్థరూప ప్రత్యగ అభిన్న పరమాత్మ మహావాక్యాల యొక్క అర్థం విషయం అంటే ప్రత్యక్ అభిన్న పరమాత్మ సర్వత్ర వ్యాపించే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమే ఈ దేహాది సంఘాతంలో సాక్షి రూపమై ఏదైతే దేహాది సంఘాతానికి ప్రకాశకమై ఉన్నదో అదే పరబ్రహ్మ అంటే ఈ జీవుడు ఎవరో కాదు పరబ్రహ్మ స్వరూపుడే ఎందుకు తత్సృష్వా తదేవాను ప్రావిశ్యని మనకు ఉపనిషత్తులు చెప్తున్నందువలన ఈ జగత్తునంతటిని కూడా రచించింది ఎవరు ఈశ్వరుడే కదా పరమాత్మయే కదా మరి ఈ జగత్తునంతా రచించి ఏం చేశాడు తదేవ అనుప్రావిశత్ తానే స్వయంగా ఈ శరీరాదుల్లో ప్రవేశించాడు అన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు ఎవడు పరమాత్మ కాకుండా మరెవరు ఉంటారు చెప్పండి ఈ శరీరాన్ని నిర్మాణం చేసి తత్సవా అంటే ఈ శరీరం అనుకోండి ఉపలక్షణంగా సంపూర్ణ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా నిర్మాణం చేసి సృష్టించి దీనిలో ప్రవేశించింది ఎవరు తదేవా ఆ పరమాత్మనే ఇందులో ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్నది ఎవరు చెప్పండి పరమాత్మయే కానీ విస్మరించాడు ఈ దేహాది సంఘాతంతో తాదాత్మ్య అభిమానం పెట్టుకొని తన వాస్తవ స్వరూపాన్ని విస్మరించాడు ఆ విస్మృతి అయినటువంటి తన స్వరూపాన్ని మనకు వేదము జ్ఞాపకం చేస్తుంది వేదయతి ఇది వేద తెలియజేసేది జ్ఞాపకం చేసేది వేదము ఏమని జ్ఞాపకం చేస్తుంది నాయనా తత్వమసి నాసివం సంసారి అయినా నువ్వు నువ్వు జీవుని కాదు అల్పజ్ఞుని కాదు అల్పశక్తివంతుడవు కాదు నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవు తత్వం అసి ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు నాసివం సంసారి నువ్వు సంసారీ కాదు అని ఈ విధంగా జీవుని యొక్క వాస్తవ స్వరూపాన్ని విస్మరింపబడినటువంటి తన పరబ్రహ్మ స్వరూపం ఉందో దాన్ని జ్ఞాపకం చేస్తుంది మనకు వేదము ఈ మహావాక్యాల ద్వారా అందుకని ఈ మహావాక్యాల యొక్క అర్థం ఏమిటి ప్రత్యేక అభిన్న పరమాత్మ ఆ మహావాక్య అర్థం ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ ఏమని చెప్తున్నాడు సో మైహు ఆ పరమాత్మనే నేను అని ఈ విధంగా గ్రంథకర్త స్వరూపాన్ని బోధిస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు మంగళాచరణం చేసినట్టు ఉంది మరి ఇక్కడ స్వరూపాన్ని జ్ఞాపకం చేసి ప్రథమ శ్లోకంలోనే ప్రథమ దోహలోనే శిష్యునికి సాక్షాత్ బోధ చేశాడు ఇక మిగతా గ్రంథమంతా కూడా ఈ ఒక్క దోహ విస్తారమే తత్వం ఈ ఒక్క దోహలోనే ఉంది అయితే ప్రత్యక్ అభిన్న పరమాత్మ ఇది మహావాక్యం యొక్క అర్థం ప్రతిపాద్య విషయం ప్రత్యక్ అంటే ఏమిటి ప్రతి ప్లస్ అక్ ప్రత్యక్ వికో ఎణచి ప్రతి అంటే ప్రాతిలోమేనా అనగా విరుద్ధేన అక్ అనగా అంచతి అంటే ప్రకాశతి విరుద్ధంగా విపరీతంగా ఏది ప్రకాశిస్తుందో అది ప్రత్యక్ దేనికి విరుద్ధంగా ఆ ప్రకాశించేది ఏది అది ఎట్లా ప్రకాశిస్తుంది అనంటే అసత్ జడ దుఃఖ మోహాత్మకేన విరుద్ధేన అక్ అనగా అంచతి సచ్చిదానందరూపేణ అంచతితి ప్రకాశతి ఇది ప్రత్యక్ ఈ దేహాది సంఘాతం అంతా ఎట్లా ఉంది చెప్పండి అసత్ జడము దుఃఖరూపము మరి మోహాత్మకం ఉన్నది ఈ దేహాదిక సంఘాతం దీనికి విరుద్ధంగా ప్రకాశిస్తుంది ఆ పరమాత్మ ఎట్లా సచ్చిదానంద రూపేన స్వయం ప్రకాశ రూపేన ప్రకాశతి కాబట్టి ఈ విధంగా ఈ దేహాదుల విలక్షణంగా ఉండి ఈ దేహాదులకు అధిష్ఠానమయ్యి ఈ దేహాదులను కూడా ఏది ఇతర ప్రకాశం యొక్క సహాయం లేకుండానే సాక్షాత్గా ఏది ప్రకాశిస్తుందో అది ప్రత్యక్ అంటే ఇక్కడ కూటస్థ చైతన్యము అని తెలుసుకోండి లేదా సాక్షి చైతన్యము అనండి ఈ కూటస్థ చైతన్యమే పరమాత్మ వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ వస్తువు అందుకని జీవబ్రహ్మల యొక్క స్వరూపము వేరువేరు కాదు ఒక్కటే అని ఏ విధంగా మహావాక్యార్థం బోధిస్తుందో అదే నేను కాబట్టి మహావాక్యార్థమైనటువంటి ఏదైతే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం ఉన్నదో అదే నా యొక్క స్వరూపము అని ఇక్కడ గ్రంథకర్త మనందరి యొక్క స్వరూపము అని సూచిస్తూ మనకు సంపూర్ణ వేదాంతం యొక్క సారభూతమైనటువంటి విషయము అంతిమ విషయం చెప్పాడు దీని తర్వాత మళ్ళీ వేదాంతమేమీ లేదు ఇది తెలియకపోతే విస్తారంగా చింతన చేద్దాం కానీ అసలైనటువంటి సారభూతమైన విషయం ఇదే అయితే మంగళ శ్లోకంలోనే అనుబంధాన్ని చెప్పాల్సినటువంటి కర్తవ్యం కూడా ఉంటుంది కాబట్టి గ్రంథంలో శిష్యుడు లేదా ముముక్షువు ఉత్సాహంగా ప్రవృత్తి కావాలి అనంటే అనుబంధ చతుష్టయం అనేది చెప్పేది ఇది అత్యంత ఆవశ్యకముంది అనుబద్ధ్నాతి స్వజ్ఞాన పురుషం గ్రంథాతో ప్రేరయతి ఇది అనుబంధ ఈ అనుబంధ జ్ఞానమైన తర్వాత శిష్యుడు గ్రంథంలో నిస్సందేహంగా ఉత్సాహంగా ప్రవృత్తుడవుతాడు అనుబంధ జ్ఞానం ఉంటేనే ఆ గ్రంథంలో అధ్యయనం చేయడానికి చక్కగా ప్రవృత్తుడవుతాడు మరి ఏమిటే అనుబంధము అంటే అనుబంధములు నాలుగు ఉంటాయి అధికారి విషయము ప్రయోజనము సంబంధము ఈ నాలుగు అనుబంధ చతుష్టయములు ఉంటాయి ఇవన్నిటి యొక్క విస్తార వర్ణన గ్రంథకర్త స్వయంగా చెప్పబోతాడు ఇప్పుడే మనం మహావాక్య అర్థము ఏదైతే ఉన్నదో అది ఇక్కడ సూచించడం అన్నాడు మహావాక్యం యొక్క అర్థం ఏది జీవబ్రహ్మల యొక్క ఏకత్వం ఈ జీవబ్రహ్మల యొక్క ఏకత్వమే వేదాంతాలకు ప్రతిపాద్య విషయము అజ్ఞాన కాలంలో ప్రతిపాద్య విషయము ఏదైతే ఉంటుందో అదే జ్ఞాతమైన తర్వాత తెలియబడిన తర్వాత ప్రయోజనమవుతుంది అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అని మనకు వృద్ధులు చెప్తూ ఉంటారు సాధనావస్థ లోపల గ్రంథంలో ఏదైతే ప్రతిపాద్య విషయముగా విచారించబడుతుందో అదే తెలియబడిన తర్వాత జ్ఞాతమైన తర్వాత అదే ప్రయోజనమవుతుంది అజ్ఞాతమైనటువంటి బ్రహ్మ ప్రతిపాద్య విషయము అదే జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం జ్ఞానం కలిగిన తర్వాత ప్రయోజనం కాబట్టి సకల వేదాంతాల ద్వారా ప్రతిపాద్య విషయం పరబ్రహ్మ వస్తువు జీవబ్రహ్మల యొక్క ఏకత్వం అని అంటే ఏమన్నట్టు పరబ్రహ్మమే జీవుడు వేరు కాదు అంటే ప్రతిపాద్య విషయం పరబ్రహ్మమే అని సూచించడం అయింది ఆ పరబ్రహ్మ విషయమే ప్రతిపాద్య విషయమైతే అది జ్ఞాతమైన తర్వాత ప్రయోజనం అవుతుంది అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకమైన పరమాత్మ ఏదైతే ఉన్నదో విషయంగా మహావాక్యార్థానికి అదే ప్రయోజనము అందుకని ఇక్కడ విషయము ప్రయోజనము రెండు సూచించినట్లయింది ఇక సోమై హు అని ఎవరైతే అంటున్నాడో ముముక్షు వాడు అధికారి ప్రయోజన ప్రాప్తి కాము అధికారి కాబట్టి ఆ ముముక్షువే అధికారి వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము అనేటువంటి నాలుగు సాధనాలు కలిగిన వాడు అధికారి ఇక సంబంధము యథాయోగ్యం ఊహయం ఇప్పుడు గ్రంథం ఉన్నది ఈ గ్రంథంలో ప్రతిపాద్య విషయం పరబ్రహ్మము అందుకని ఆ పరబ్రహ్మమునకు గ్రంథమునకు ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధమున్నది ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసిన తర్వాత ముసు కలిగేది జ్ఞానము జ్ఞానం చేత అజ్ఞానం నివర్తిస్తుంది ఇప్పుడు జ్ఞానానికి అజ్ఞానానికి నివర్త్య నివర్తక భావ సంబంధం ఉంటుంది అదే జ్ఞానం చేత అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షం ప్రాప్తమవుతుంది అందుకని మోక్షం ప్రాప్యం ప్రాపకుడు అధికారి పురుషుడు ఉన్నాడు అందుకని అధికారికి మోక్షానికి ప్రాప్య ప్రాపక భావ సంబంధం ఉన్నది అట్లే గురు శిష్యుల మధ్యన విచారణ చేసినప్పుడే కదా జ్ఞానం కలిగేది తత్వ నిర్ణయం అయ్యేది ఈ గురు శిష్యుల మధ్యలో బోధ్య బోధక భావ సంబంధం ఉన్నది ఈ విధంగా యథాయోగ్యమైనటువంటి సంబంధాలు కూడా ఊహించుకోవాలి కాబట్టి గ్రంథారంభంలో మంగళాచరణంలోనే అనుబంధ చతుష్టయాన్ని సూచించడం గ్రంథకర్త యొక్క కర్తవ్యం ఉంది కాబట్టి ఇందులో అనుబంధ చతుష్టయము కూడా గ్రంథకర్త సూచించాడు వినానుబంధం గ్రంథాదవు మంగళం నైవ శిష్యత సంబంధశ్చాధికారి చ విషయస్థ అధికారి విషయము ప్రయోజనం అనుబంధ చతుష్టయాన్ని గ్రంథాది మంగళాచరణంలోనే సూచించాలి ఒకవేళ అనుబంధ చతుష్టయమును సూచించకపోయినట్లయితే ఆ మంగళము ప్రశస్తము కాదు మంగళం ప్రశస్తం కాకపోతే గ్రంథం కూడా ప్రశస్తం కాదు అది ప్రచారం ప్రచారంలోకి రాదు అందువల్ల మంగళాచరణం చేస్తూ అనుబంధ చతుష్టయాన్ని కూడా గ్రంథకర్త చూపించాడు ఇప్పుడు అబు తీసుకే భిన్న భిన్న విశేషణ కహి దోహలోపల ఏవైతే విశేషణాలు చూపెట్టాడో అవి ఏమిటి భిన్న భిన్న విశేషణాలు అంటే చూడండి సో బ్రహ్మ కైసా హయ్ ఆ బ్రహ్మం ఎట్లా ఉంది అని ఆ బ్రహ్మం యొక్క విశేషణాలు చెప్పాడు దోహ ద్వారా జో సుఖ్ హయ్ ఏది సుఖరూపం ఉన్నదో మరియు జో నిత్య హయే ఏది నిత్యం ఉన్నదో నిత్యమన్నా ఒకటే ఇక जो प्रकाश है यदि प्रकाश रूपम अटे ज्ञास्वरूपमो जो विभू व्यापकम उद विभुअन पूर्णमान व्यापक इवन पर्याय शब्द जो नामूप का आधार है यदि नाम रूपाल आधारमे उद फिर स्वब्रह्म कैसा है ఇంకా ఆ బ్రహ్మం ఎట్లా ఉంది అంటే ఆరో విశేషణం చెప్పాడు మతి నల్లఖై జిహి మతి లఖై దేనిని మతి అనగా బుద్ధి తెలుసుకో జాలదో మరి బుద్ధిని ఏది ప్రకాశిస్తుందో అది పరబ్రహ్మ వస్తువు అని చెప్పాడు అయితే స్వామీజీ బుద్ధికి ఏది తెలియబడదో బుద్ధిని ఏది తెలుసుకుంటుందో ప్రకాశిస్తుందో అది పరబ్రహ్మ వస్తువు అంటే కొంచెం దాన్ని స్పష్టం చేసి చెప్పండి అని శిష్యుడు జిజ్ఞాస చేసినప్పుడు ఇస్కా ఏ ఆర్త్ హే దీని యొక్క అర్థం ఈ విధంగా ఉంది దీని భావము ఈ విధంగా ఉంది మూడు ప్రకారాలుగా దీని భావాన్ని తీసి చెప్తూ ఉన్నాడు జాగ్రత్తగా వినండి బుద్ధి జిస్కు అంటే బ్రహ్మకు బుద్ధి ఏ బ్రహ్మమునైతే ప్రకాశే నహి ప్రకాశించదో అవురు జో ఏ బ్రహ్మమైతే బుద్ధికు ప్రకాశే బుద్ధిని ప్రకాశిస్తుందో అది పరబ్రహ్మ వస్తువు అంటాడు అదే ప్రత్యేక పరమాత్మ అంటాడు పరమాత్మను బుద్ధి తెలుసుకో జాలదు బుద్ధిని ఏది తెలుసుకుంటుందో ఏది ప్రకాశిస్తుందో అది పరబ్రహ్మ వస్తువు అని ఇది ఒక అర్థం చెప్పాడు ఇక రెండవ అర్థం చూడండి दूसरा यह भी अर्थ शब्द की शक्ति वृत्ति से मत शब्द नक रे वृत्ल शक्ति वृत्ति लक्षण वृत्ति अनेट शब्द के आर्थिका जो साक्षात संबंध है सो शब्द की शक्ति वृत्ति कहना शब्दा उच्चारण चयगा मन बुद्धि स्फुरी ये वस्तु उ ఆ వస్తువునకు ఆ శబ్దానికి సాక్షాత్ సంబంధము ఏదైతే ఉంటుందో అది శక్తివృత్తి అంటారు ఘటము అని ఈ విధంగా శబ్ద ఉచ్చారణ చేయగానే వెంటనే మనకు ఘటమే స్ఫురిస్తుంది కానీ పటము పాషాణము స్ఫురించదు ఎందుకు ఆ శబ్దానికి ఆ అర్థమునకు అర్థము విషయము ఏది ఆ ఘటము ఆ శబ్దమునకు शब्दाराथा की साक्षात एदंधम उदो अदे शब्द शक्ति वृत्ति अट लक्षण वृत्ति अंत शब्द के परंपरा संबंध को लक्षणवृत्ति लेदा शक्ति वृत्ति से जो जाये शक्ति वृत्ति चेत अधिक ये अर्थम तो आर्था, आर्था की मरी शब्दा की गल ఇది లక్షణా వృత్తి అంటారు శక్య సంబంధం లక్షణ ఏ విధంగా గంగాయాం ఘోష లేదా గంగాయాం గ్రామ అని ఈ విధంగా ఒక ఆప్త పురుషుడు శబ్దప్రయోగం చేశాడు అయితే ఆ వాక్యార్థం ఏమున్నది సాక్షాత్గా వాచ్యార్థము గంగయందు గ్రామమున్నది లేదా గొల్లపల్లె ఉన్నది అని మనకు వాచ్యార్థం ద్వారా తెలియబడుతుంది సాక్షాత్గా కానీ వాచ్యార్థము అక్కడ సంభవించడం లేదు ఎందుకు గంగా అనేది ప్రవాహరూప దేవనది ఆ నదిలో గ్రామం ఉండేది సంభవించదు కదా అలాంటప్పుడు ఈ గంగా అనే శబ్దానికి అర్థమైనటువంటి ప్రవాహరూప దేవనది ఏదైతే ఉందో దాన్ని అట్లే పెట్టుకొని దానికి సంబంధమైనటువంటి తీరమును అధికంగా అర్థం చేయాలి గంగాయాం ఘోష శబ్దం యొక్క శక్తి వృత్తి చేత సాక్షాత్గా మనవు గంగలో గ్రామం ఉన్నదని అర్థపోదవుతుంది కానీ అది సంభవించదు ఎప్పుడైతే శక్తి శత్యార్థము అనుపన్నమవుతుందో శత్యార్థము అసంభవం అవుతుందో అప్పుడు లక్షణ చేయవలసి వస్తుంది ఏమని ఆ శక్యము శక్తివృత్తి చేత తెలియబడేటువంటి ఏదైతే అర్థము విషయము దానికి శక్యం ఆ శక్యానికి సంబంధి అయినటువంటి అధిక అర్థాన్ని మనం గ్రహించాలి అది లక్ష్యార్థము ఆ లక్ష్యార్థమైనటువంటి ఆ అర్థమునకు విషయమునకు మరి శబ్దానికి లక్షణావృత్తి ఉంటుంది ఇక్కడ తత్ త్వం అసి అనేటువంటి మహావాక్యం ఉంది ఇక్కడ శక్తివృత్తి చేత కాకుండా మనకు లక్షణావృత్తి చేత బోధ అవుతుంది అందుకని ఇకడా మతి నలఖై జిహి మతి లఖై అనే వాక్యానికి అర్థం చెప్తూ శక్తి వృత్తి సే మతి జిస్ బ్రహ్మకు జానే నహి శబ్దికి లక్షణావృత్తి సే మతి జిస్ బ్రహ్మకు జానే శబ్దం యొక్క శక్తి వృత్తి చేత బుద్ధి దేనిని తెలుసుకోజాలదు కానీ లక్షణావృత్తి చేత బుద్ధి ఏ బ్రహ్మమును తెలుసుకోగలదు అని ఈ విధంగా ఆ వాక్యం యొక్క అర్థం ఇక మూడవ అర్థము అది ఏబి అర్థ మలిన మతి జిస్ బ్రహ్మకు జానే నహి శుద్ధ మతి జిస్ బ్రహ్మకు జానే మతి బుద్ధి దేన్ని ప్రకాశించదు అంటే మలిన బుద్ధి అశుద్ధమైనటువంటి బుద్ధి బ్రహ్మమును ప్రకాశించదు మరే మనగా శుద్ధమతి అంటే నిర్మలమైనటువంటి అంతఃకరణము చేతనే ఆ బ్రహ్మము తెలియబడుతుంది మనసే వేదం ఆప్తవ్యం అని అంటూ మనకు శృతి చెప్తుంది మనసాయేవ ఇదం ఆప్తవ్యం మనసు చేతనే గ్రహించదగినది అని మనకు శృతి చెప్తోంది ఒకచోటనేమో ఎన్ మనసా నమనుతే ఎనాహు హితోవాచో నివర్తంతే అప్రాప్యమనసహ అని అక్కడ మనసుకు బుద్ధికి గోచరం కాదు బుద్ధికి విషయం కాదు బ్రహ్మము అని అక్కడ చెప్పింది ఇక్కడ మనసే దృశ్యతే త్వగయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని కూడా బుద్ధికి విషయమైతుంది ఇక్కడ చెప్పింది మరి ఈ రెండు శృతులకు విరోధం ఏర్పడుతుంది కదా అంటే అక్కడ మరిణమతికి తెలియబడదు శుద్ధ మతికి తెలియబడుతుంది దీనికి మరొక అర్థం కూడా ఉంది ఫలవ్యాప్తికి విషయం కాదు వృత్తి వ్యాప్తికి విషయమైతుంది అని కూడా ఈ శృ యొక్క తాత్పర్యం ఉంది అది ముంగట విస్తారంగా చెప్పుకుందాం కాబట్టి మలిన తెలియబడదు శుద్ధ బ్రహ్మము తెలియబడుతుంది అని ఈ మతి నలఖై జిహ్ మతి లఖై అనేటువంటి వాక్యానికి అర్థము అని ఈ విధంగా चप इस अर्थ से ये जाता ये ये ये को येमें जो शुद्धमती फलव्याप्तीसे जिस ब्रह्म को नही जाने शुद्धमति की तेयबड़ते आुद्धमति फलव्यात ब्रह्म ग्रहिशंत वृत्ति व्याप्तीसे जाने हे మరే మనగా వృత్తి వ్యాప్తి చేత తెలియబడుతుంది ఫలవ్యాప్తి అంటే ఏంది వ్యాప్తి అంటే ఏంది మరి స్పష్టంగా తెలుసుకోవాల్సి వస్తుంది మనకు వృత్తి ప్రతిఫలిత చైతన్యం చిదాభాసుడు ఫలం అనబడుతుంది ఆ చిదాభాసుడు ఎక్కడైతే వ్యాపించి వస్తువులను తెలుసుకుంటాడో అక్కడ ఫలవ్యాప్తత్వం ఉంది ఫలవ్యాప్తి విషయత్వం ఉంది అంటే భాస్యము చిద్ భాస్యము అని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు కానీ పరబ్రహ్మము చిదాభాసు కూడా విషయం కాదు ఫలవ్యాప్తికి విషయం కాదు చిదాభాసుని చేత తెలియబడదు మరేమనగా వృత్తి వ్యాప్తి చేత తెలియబడుతుంది ఈ విషయంలో మనకు శ్రీ విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశి ఏడవ ప్రకరణము తొంభైవ శ్లోకం నుంచి తొంభై ఐదవ శ్లోక పర్యంతం చక్కగా వివరించారు స్వప్రకాశోపి సాక్ష్యేవ ధీవృత్యా వ్యాప్యతేణ్యవత్ ఫలవ్యాప్యమే వాస్య శాస్త్రకృర్ నివారితం పరమాత్మ స్వయం ప్రకాశమై ఉన్నాడు అంటే పరమాత్మ ప్రకాశింపబడడానికి తెలియబడటానికి ఇతర ప్రకాశం యొక్క అపేక్ష లేదు ఏ విధంగా చీకట్లో ఒక ఘటం ఉందనుకోండి ఆ ఘటాన్ని చూడాలి అంటే మనకు ప్రకాశం యొక్క అపేక్ష ఉంది మరియు నేత్రం యొక్క అపేక్ష ఉంది అవునా లేదా కేవలం నేత్రం ఉన్నంత మాత్రాన చీకట్లో ఉన్నటువంటి ఘటం తెలియబడుతుందా మరి ఏం కావాలి ఆలోకం కావాలి ఆలోకం అంటే ప్రకాశం కావాలి ప్రకాశం ఉంటేనే చక్షువు ఘటాన్ని తెలుసుకుంటుంది ప్రకాశిస్తుంది ఆ ఆలోకం ఏం చేస్తుంది అంధకారాన్ని నివృత్తి చేస్తుంది చక్షువు ఘటాన్ని ప్రకాశిస్తుంది చక్షురు దీపావపేక్షతే ఘటాదేర్ దర్శనే యథా నదీ పదర్శనే ఉన్నటువంటి ఘటాన్ని ప్రకాశించాలంటే అక్కడ చక్షువు మరియు దీపము అంటే ప్రకాశము రెండిటి యొక్క అపేక్ష ఉంది ప్రకాశం చేత అంధకారము నివర్తింపబడుతుంది మరియు చక్షు చేత ఆ ఘటం తెలియబడుతుంది అక్కడ రెండిటి యొక్క అపేక్ష ఉంది చీకట్లో ఉన్న ఘటాన్ని చూడాలి అని అంటే అయితే కేవలం దీపాన్ని చూడాలనుకున్నాం అనుకోండి అప్పుడు మరొక దీపం యొక్క అపేక్ష ఉందా కేవలం చక్షు రేఖమపేక్షతే కేవలం చక్షు మాత్రం యొక్క అపేక్ష ఉంది అట్లే పరమాత్మ స్వయం ప్రకాశం కాబట్టి అక్కడ చిదాభాసుని యొక్క అపేక్ష లేదు కేవలం వృత్తి యొక్క అపేక్ష ఉంది ఏ వృత్తి అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించి చక్కగా శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఓతపోత భావన ఇవన్నీ కనుక చేసినట్లయితే అతనికి అప్రతిబద్ధ చర్మ సాక్షాత్కార రూప అహం బ్రహ్మాస్మి అనేటువంటి దృఢ అపరోక్ష జ్ఞానరూప అంతఃకరణం యొక్క పరిణామాత్మక వృత్తి ఉద ఉదయిస్తుంది ఆ వృత్తి అహం బ్రహ్మాస్మి వృత్తి ఆ వృత్తి యొక్క అపేక్ష మాత్రం ఉంది కానీ చిదాభాసును యొక్క అపేక్ష లేదు మరి ఆత్మ అయితే స్వయం ప్రకాశం కదా మరి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మకు ఆ వృత్తి యొక్క అపేక్ష అయినా ఎందుకుంది అని అంటే అక్కడ బ్రహ్మణ్యజ్ఞాన నాశాయ వృత్తి వ్యాప్తి బ్రహ్మమునందు అజ్ఞానమును నాశనం చేయడానికి మాత్రము వృత్తి యొక్క అపేక్ష ఉంది అజ్ఞాన నివృత్తి కోసము ఆవరణ నివృత్తి కోసము వృత్తి యొక్క అపేక్ష ఉంది స్వయం ప్రకాశమే ఉంది కానీ ఆవరింపబడింది కదా అనాది అజ్ఞానం చేత స్వరూపం ఆవరించబడింది ఆవరించబడింది అనేటువంటి అనుభవం ఏమిటి అంటే అజ్ఞ పురుషుల యొక్క అనుభవమే ఉంది కదా ఇప్పుడు అందరూ సాక్షాత్గా పరబ్రహ్మ స్వరూపులే కానీ నేను బ్రహ్మను అని ఎంతమంది తెలుసుకున్నారు ఆ బ్రహ్మానుభూతిని ఎంతమంది పొందుతున్నారు ఆ అజ్ఞానం ఉన్నందువలనే కదా మనం గురుశాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణాదులు చేస్తున్నాము మరి ఈ అజ్ఞ పురుషులే ఇక్కడ ప్రమాణం కాబట్టి ఈ అజ్ఞానం అనేది ఒకటి ఉంది అహం బ్రహ్మ న జానామి మామహం న జానామి అనేటువంటి అనుభవమే ఇక్కడ ప్రమాణం మరి ఆ అజ్ఞానం పోవాలి అని అంటే ఈ అహం బ్రహ్మసమైనటువంటి వృత్తి రూప జ్ఞానం యొక్క అపేక్ష ఉంది మరి ఈ వృత్తి ఉదయించి ఏం చేస్తుంది బ్రహ్మములు విషయం చేస్తుందా బ్రహ్మమును తెలుపుతుందా లేదు లేదు ఆ వృత్తి ఆవరణ భంగార్థ వృత్తి అని చెప్పినట్లుగా అది బ్రహ్మమును ఆవరించినటువంటి అజ్ఞానమును మాత్రమే భంగం చేస్తుంది ఎప్పుడైతే ఆవరణ భంగం స్వయం స్ఫురణ రూపత్వాత్ నాభాస ఉపయుజ్యతే స్వయం ప్రకాశం కాబట్టి ఇంకా దానికి చిరాభాషణ యొక్క లేదు దీపాన్ని చూడడానికి మరొక దీపం యొక్క అపేక్ష ఏ విధంగా లేదో అట్లా ఇక్కడ బ్రహ్మముని విషయం చేసుకోవడానికి బ్రహ్మను తెలుసుకోవడానికి చిదాభాసం యొక్క అపేక్ష లేదు కేవలం ఆవరణ భంగార్తా వృత్తి ఆవరణ భంగం చేయడానికి మాత్రం వృత్తి యొక్క అపేక్ష ఉంది అందువల్ల వృత్తి వాస్తవంగా సాక్షాత్గా బ్రహ్మము తెలియబడదు కానీ వృత్తి తెలియబడుతుంది అని ఔపచారికంగా చెప్పడం జరుగుతుంది ఎందుకు ఆవరణం భంగం కాకుండా బ్రహ్మం యొక్క సాక్షాత్కరం కాదు అందుకని ఆవరణ భంగం కోసము ఈ వృత్తి యొక్క అపేక్ష ఉంది ఎప్పుడైతే ఆవరణ భంగమైందో అది స్వయం ప్రకాశం వాటి బ్రహ్మము మన యొక్క స్వరూపము అది ప్రస్ఫుటంగా మనకు గోచరం అదే బ్రహ్మ సాక్షాత్కారం కాబట్టి ఇక్కడ వ్యాప్తి యొక్క అపేక్ష ఉంది ఫలవ్యాప్తి యొక్క అపేక్ష లేదు చిదాభాసం యొక్క అపేక్ష లేదు ఎక్కడైతే జడమైనటువంటి వస్తువులు ఉంటాయో ఏ విధంగా ఘటము పటము పాషాణము మొదలైనటువంటి వస్తువులు ఉంటాయో వాటిని ప్రకాశించడానికి చిదాభాసం యొక్క అపేక్ష ఉంది ఎందుకు అవి జడ వస్తువులు కాబట్టి అక్కడ కూడా వృత్తి యొక్క ప్రవృత్తి ఉంది చిదాభాసం యొక్క ప్రవృత్తి ఉంది రెండు ఉన్నాయి ఘటాది విషయాల్లో కూడా అయితే ఘటాది విషయాల్లో వృత్తి వెళ్ళి ఘటం పట్ల ఉన్నటువంటి అంటే ఘట ఉపహిత చేతనాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి అవిద్య ఏదైతే ఉందో ఆవరణ ఏదైతే ఉందో దాన్ని భంగం చేస్తుంది భంగం చేసిన తర్వాత ఇప్పుడు వృత్తి అది కృతార్థం అయిపోయింది దాని అంతే ఆవరణ భంగార్థ వృత్తి ప్లస్ ఆవరణను భంగం చేసి అది కృతార్థం అయిపోతుంది ఇక దానికి ప్రయోజనం మరొకటి లేదు ఆవరణను భంగం చేయడం తప్ప రెండో ప్రయోజనం లేదు ఘటం పట్ల ఉన్నటువంటి ఆవరణ ఎప్పుడైతే భంగమైపోయిందో అప్పుడు ఘటము స్వయంగా జడమున్నది అందుకని అది స్వయంగా తెలియబడదు దాన్ని ప్రకాశించడానికి మరొకడు కావాలి ఎవడు చిదాభాసుడు వానికే ఫల అంటాం అక్కడ చిదాభాస వ్యాప్తి అక్కడ చిదాభాసుని యొక్క ప్రవృత్తి అవసరముంది ఎక్కడ ఘటాలి జడ పదార్థాలయ్యను ఎందుకు అవి స్వయం ప్రకాశం కావు కాబట్టి జడములు కాబట్టి ఈ వృత్తి వెళ్ళి ఆవరణాన్ని భంగం చేసిన తర్వాత అప్పుడు చీదాభాసం యొక్క అపేక్ష ఉంది కానీ ప్రత్యేక పరమాత్మ ఏదైతే ఉందో ఇది స్వయం కాబట్టి దాన్ని ప్రకాశించడానికి కేవలం యొక్క అపేక్ష మాత్రం ఉంది చీదాభాసం యొక్క లేదు ఎందుకు బ్రహ్మం స్వయం దాన్ని ప్రకాశించడానికి మరొక ప్రకాశం యొక్క అపేక్ష లేదు అయితే మరి చిదాభాసుడు కూడా అక్కడ ఉన్నాడు కదా ఆ వృత్తి ఎందు చిదాభాసుడు కూడా ఉన్నాడు కదా ఎప్పుడైతే వృత్తి ఆవరణాన్ని భంగం చేసిందో అక్కడ ఆ వృత్తి చిదాభాసుడు కూడా ఉన్నాడు కదా మరి వానికి కూడా ఏమైనా ప్రయోజనం ఉండాలన్నా లేదా అని అంటే వానికి ఏం ప్రయోజనం లేదు స్థితోప్యసో చిదా బాసో బ్రహ్మణ్యేకీ భవేత్పరం నటు బ్రహ్మన్యతిశయం ఫలం కురియా కురియాత్ ఘటాదివత్ చిదాభాసుడు కూడా ఉన్నాడు కానీ అతడు ఆ స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మముతో ఏకీభావాన్ని పొందుతాడు ఇదే జీవ బ్రహ్మల యొక్క ఐక్యం ఇదే తత్తమస్యాది మహావాక్యాలకు విషయం కాబట్టి ఎప్పుడైతే వృత్తి ఆవరణం భంగమైపోతుందో అప్పుడు అక్కడే ఉన్నటువంటి చిదాభాసం యొక్క ప్రయోజనం ఏమీ లేదు ఎందుకు బ్రహ్మం స్వయం ప్రకాశం కాబట్టి దాన్ని ప్రకాశించడానికి ఈ చిదాభాసం యొక్క అపేక్ష లేదు మరియు చిదాభాసుడు అక్కడే ఉండి ఏమైపోయాడు అని అంటే బ్రహ్మంతో ఐక్యమైపోయాడు ఒక దీపము ఘటం చేత బోర్లించబడింది అంటే దీపం పైన బోర్లించాం ఇప్పుడు ఆ దీపాన్ని చూడాలి అనంటే ఆ ఘటం అనేటువంటి ఆవరణ భంగం కావాలి కదా ఆ ఘటంలో దీపము ఉంది ప్రకాశిస్తూ ఉంది కానీ అది ఘటం బోర్లించబడినందువలన తెలియబడటం లేదు మరి ఆ దీపం తెలియబడాలి అంటే ఆ ఘటం అనేటువంటి భంగం చేయాలి ఒక దండమును మరి ఒక దీపాన్ని రెండింటినీ తీసుకొని వెళ్ళాము దండంతో ఘటమును భగ్నం చేశాము ఎప్పుడైతే ఆ కర్రతో మనం ఆ ఘటాన్ని భగ్నం చేశామో అప్పుడు మనకు ఆ దీపము ప్రకటమైంది ఇప్పుడు ఆ దీపాన్ని చూడడానికి ఈ దీపం యొక్క అపేక్ష ఉందా మన చేతిలో పట్టుకొని వెళ్ళినటువంటి దీపం యొక్క అపేక్ష ఆ ఘటరూప ఆవరణ భంగమైన తర్వాత ఆ దీపాన్ని చూడడానికి ఈ దీపం యొక్క అపేక్ష ఉందా ఎందుకు అది ప్రకాశ రూపం అది స్వయంగా తెలియబడుతున్నది ఆ తెలియబడేటువంటి దీపాన్ని చూడడానికి ఈ దీపం యొక్క లేదు కానీ ఈ దీపం యొక్క ప్రకాశం ఆ దీపం యొక్క ప్రకాశం ఐక్యమైపోయిన ఏకమైపోయినాయి అర్థమైందా ఈ విధంగా బ్రహ్మమును ఆవరించినటువంటిది అజ్ఞానము ఆ అజ్ఞానాన్ని భంగం చేయడానికి వృత్తి రూప దండ అవసరం సిధాభాసుడు అనేటువంటి దీపం కూడా అక్కడ ఉన్నాడు కానీ ఈ వృత్తి రూప దండ చేత ఈ స్వరూప అజ్ఞానమును అనేటువంటి చీకటి ప్రతిబంధకం ఉండెనో ఆవరణ ఉండెనో ఆ వృత్తి రూప దండ చేత ఎప్పుడైతే అది భగ్నం చేయబడిందో అప్పుడు ఈ చిదాభాస దీపం యొక్క అపేక్ష లేదు ఎందుకు బ్రహ్మం స్వయం ప్రకాశం కాబట్టి మరి ఈ దీపుడు ఈ చిదాభాసుడు ఏమైపోయాడు బ్రహ్మ ప్రకాశంలో ఐక్యమైపోయాడు ఇదే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం ఈ విధంగా బ్రహ్మం యొక్క సాక్షాత్కారం కావడానికి వృత్తి యొక్క అపేక్ష ఉంది కాబట్టి వృత్తి వ్యాప్తికి విషయం అవుతుంది బ్రహ్మము అని చెప్పడం జరిగింది కానీ వాస్తవంగా వృత్తి కూడా జడమే బ్రహ్మమును ప్రకాశించదు కానీ ఆవరణాన్ని భంగం చేయడానికి అపేక్ష ఉంది కాబట్టి అక్కడ వృత్తి వ్యాప్తి యొక్క అపేక్ష ఉంది అని చెప్పడం జరిగింది మరి చిదాభాసుడు అపేక్ష లేదు ఎందుకు బ్రహ్మ స్వయం స్ఫురణ రూపం ఉన్నది కాబట్టి స్వయం ప్రకాశం కాబట్టి అందువల్ల ఇక్కడ చిదాభాసు యొక్క అపేక్ష లేదు కాబట్టి ఫలవ్యాప్తికి విషయం కాదు అని ఈ విధంగా మతి నలఖై జిహ్ మతి లఖై అనే అటువంటి వాక్యానికి అర్థం చెప్పబడింది అంటే వ్యాప్తికి విషయం అవుతుంది ఫలవ్యాప్తికి విషయం కాదు అని ఈ వాక్యం యొక్క అర్థం ఫలవ్యాప్తి సే దిస్ బ్రహ్మకు నహి జానేహే కింద వృత్తి వ్యాప్తిసే జానేహే ఫలవ్యాప్తి చేత బ్రహ్మము తెలియబడదు కానీ వృత్తి వ్యాప్తి చేత బ్రహ్మము తెలియబడుతుంది సో వృత్తి బీ ఆ వృత్తి కూడా జైసే దీపక అన్య పదార్థంకు ప్రకాశిస్తాహే తైసే బ్రహ్మకు ప్రకాశనేమే సమర్థ నహిహే ఆ వృత్తి కూడా బ్రహ్మం పట్ల ఉన్నటువంటి ఆవరణాన్ని భంగం చేస్తుంది అంతవరకు దాని యొక్క ప్రయోజనం ఉంది కానీ బ్రహ్మమును మాత్రం ప్రకాశింపదు బ్రహ్మమును మాత్రం విషయం చేయదు ఏ విధంగా దీపము అన్య పదార్థాలను ప్రకాశిస్తుందో అట్లా ఈ వృత్తి జడమున్నందువలన బ్రహ్మమును ప్రకాశించదు పరంటు జైసే పాత్రిసే ఢాపి హువి మణి అంధేరేమే స్థితి హోవే అవరు తీసు పాత్రకు డండేసే పోడికే మణిక ప్రకాశ హో తైం బ్రహ్మాస్ ఐసే వృత్తి ఆవరణ రూపే హృష్టాంత సహితంగా చెప్తూ ఉన్నాడు యోగ శిఖోపనిషత్తు దీనికి ప్రమాణం ఘట మధ్య యథా దీపో బాహ్య నైవ ప్రకాశతే భిన్నే తస్ ఘటే చ దీపజ్వాలచ భాసతే ఘట యథా దీపో ఘటంలో దీపం ఉంది అది బయటకు ప్రకాశించదు కానీ ఆ ఘటాన్ని భంగం చేసినప్పుడు ఘటాన్ని భిన్నం చేసినప్పుడు ఆ ఘటంలో ఉన్నటువంటి దీపజ్వాల ప్రకాశిస్తుంది తెలియబడుతుంది అట్లే ఇక్కడ కూడా ఒక మణి పాత్రను బోర్లించాము అది చీకట్లో ఉంది అక్కడ ఆ పాత్రం చేత కప్పబడినటువంటి మణిని తెలుసుకోవాలంటే మొట్టమొదలు ఏం చేయాలి ఆ పాత్రను భంగం చేయాలి అప్పుడు మణి ప్రకాశిస్తుంది అట్లే అహం బ్రహ్మాస్మ ఈ వృత్తి ఇది ఏం చేస్తుంది బ్రహ్మమును ఆవరించినటువంటి ఏదైతే మన స్వరూప అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానాన్ని భంగం చేస్తుంది ఈ అహంబ్రహ్మాస్మి వృత్తి ఎప్పుడైతే వృత్తి చేత ఆవరణ భంగమవుతుందో అజ్ఞానం నష్టమవుతుందో అప్పుడు మణి ఏ విధంగా స్వయం ప్రకాశమై ప్రకాశిస్తుందో అట్లా బ్రహ్మం కూడా స్వయం ప్రకాశం కాబట్టి అది స్వయంగానే స్ఫురిస్తుంది దాన్ని ప్రకాశించడానికి ఇంకా చిదాభాసం యొక్క లేదు అయితే మణి స్వయం ప్రకాశం ఉంది బ్రహ్మం కూడా స్వయం ప్రకాశం ఉంది అంటే మళ్ళీ రెండు ఉన్నాయి కాదు స్వామీజీ ద్వైతాపతి వస్తుంది మణి జడ ప్రకాశము బ్రహ్మము జ్ఞానరూప ప్రకాశం తేడా ఉంది తెలుసుకోండి మణి జడ ప్రకాశం మణి ప్రకాశిస్తుంది కానీ ఏ వస్తువునన్నా తెలుసుకుంటుందా ఇది పటమని కానీ ఇది ఘటమని కానీ అక్కడ నీవు ఉన్నావని కానీ చెప్తుందా మణిప్రకాశం జడ ప్రకాశం అది కానీ ఆత్మజ్ఞానం ఆత్మప్రకాశము సర్వమును ప్రకాశిస్తుంది తమేవ భాంతం అనుభాతి సర్వం సస్య భాష సర్వమిదం విభాతి కాబట్టి దృష్టాంతంగా తెలుసుకోండి అంతే మణి యొక్క ఆవరణాన్ని భంగం చేయడానికి ఏ విధంగా మనము ఒక దండను తీసుకొని భగ్నం చేశామో అట్లా అహం బ్రహ్మాసం అనేటువంటి ద్వారా స్వరూపము చేత అభిన్నమైనటువంటి బ్రహ్మ ఆవరక అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని భంగం చేయడం జరుగుతుంది అహం బ్రహ్మాసం ద్వారా ఆపైన బ్రహ్మం స్వయం ప్రకాశం కాబట్టి దాన్ని ప్రకాశించడానికి అన్య ప్రకాశం యొక్క అపేక్ష లేదు చితాభాసుని యొక్క అపేక్ష లేదు మరి చిదాభాసుడు ఏమయ్యాడు అని అంటే బ్రహ్మ ఏకీభవేద్ బ్రహ్మం చేత ఏకీభవాన్ని పొందినాడు బ్రహ్మం చేత అభేదమైపోయినాడు ఇది జీవ బ్రహ్మల యొక్క ఐక్యం ఇదే బ్రహ్మ సాక్షాత్కారం అయితే ఇక్కడ వృత్తి చేత బ్రహ్మం తెలియబడుతుంది ప్రకాశింపబడుతుంది వృత్తి వ్యాప్తికి విషయమవుతుంది బ్రహ్మము అని చెప్పాం కదా అంటే వృత్తి చేత బ్రహ్మం తెలియబడినట్లే కదా అంటే కాదు కేవలం ఆవరణాన్ని భంగం చేయడం వరకే దాని ప్రయోజనం ఉన్నందువలన అక్కడ బ్రహ్మము వృత్తి వ్యాప్తికి విషయమవుతుంది అని అట్లా చెప్పాము అంతేగాని వృత్తికి కూడా బ్రహ్మం విషయమయ్యేది కాదు అది స్వయం ప్రకాశం ఉంది ఆవరణాన్ని భంగం చేసి అది కూడా అజ్ఞానంతో పాటు ఆ వృత్తి కూడా నివృత్తమవుతుంది जाते अपने प्रकाश में बुद्धि और प्रकाश की अपेक्षा रहित हुआ सर्व का प्रकाशक है या लख लख इस वाक्य के अर्थ करी ब्रह्म स्वयं प्रकाश है ऐसा सिद्ध अव्य है ब्रह्म स्वयं प्रकाश उन्नंद वाले नदि तनय प्रकाशम नंदु బుద్ధి ఆది ఇతర ప్రకాశములను అపేక్షించదు మనసు చేత అది తెలియబడదు బుద్ధి బ్రహ్మముని విషయం చేయజాలదు కేవలం బుద్ధే కాదు ఇతర సూర్య చంద్ర నక్షత్రాది ఏ ప్రకాశం యొక్క అపేక్ష లేదు దానికి నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నే అక్కడ సూర్యుడు ప్రకాశం పదాలడు బ్రహ్మమును విషయం చేయజాలడు చంద్రుడు ప్రకాశింపజాలడు నక్షత్రాలు ప్రకాశింపజాలవు విద్యుత్ మెరుపు అది కూడా బ్రహ్మమును తెలుసుకోజాలదు అన్నప్పుడు ఇంకా పొయ్యిలో ఉన్న అగ్ని ప్రకాశిస్తుందా బాబా అందువల్ల ఏ ప్రకాశం యొక్క అపేక్ష లేకుండా స్వయంగా ప్రకాశిస్తూ తమేవ భాంతం అనుభాతి సర్వం ఆ స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మం యొక్క ప్రకాశమును తీసుకునే సర్వం ప్రకాశింపబడుతుంది సస్య భాష సర్వం విధం విభాతి అతని యొక్క ప్రకాశంలోనే ఇదంతా తెలియబడుతుంది దాన్ని తెలుసుకోవడానికి దీని యొక్క అపేక్ష లేదు ఇంద్రియాని పరాన్యాహో ఇంద్రియేభ్య పరం మనహ మనసస్థు పరా బుద్ధి యో బుద్ధే పరతస్థు సహ అదా ఇంద్రియాల కంటే పరం మనస్సు మనసు కంటే పరం బుద్ధి బుద్ధి కంటే పరమైనటువంటిది ఆత్మ దానికంటే పరమైంది సా దానికంటే పరమైనటువంటిది ఇంకొకటి లేదు అదే అన్నిటికంటే పరమైనటువంటిది అన్నిటికీ ప్రకాశకం ఉన్నది దాన్ని ఏది ప్రకాశించదు జ్యోతి సామభి తద్జ్యోతి తమ సహపరముచ్చతే సకల జ్యోతులకు కూడా జ్యోతి ఉంది కొంచెం జ్ఞానేంద్రియాలు కొంచెం కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే ద్వాదశ ఆదిత్యులు అంటారు ద్వాదశ ఆదిత్యులు అంటే బాహ్యంగా పౌరాణ పురాణాల్లో చెప్తారు కానీ వాస్తవంగా ద్వాదశ ఆదిత్యులు ఎవరిక్కడ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే ఆదిత్యులు ఇవే జ్యోతులు ఈ జ్యోతిషం అప్పు తత్ జ్యోతి ఈ జ్యోతులన్నిటికి కూడా ఆ సాక్షి అభిన్నమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉందో అది పరంజ్యోతి అది ఈ జ్యోతుల చేత ప్రకాశింపబడదు నా చక్షుషా గృహ్యతే అది చక్షు తెలియబడేది కాదు వాక్కు తెలియబడేది కాదు अंत चक्षुअ उपलक्षण का संपूर्ण ज्ञानेंद्रियावाले वक्त उपलक्षण संपूर्ण कर्मेद्रिया पंच ज्ञाने चेत का पंच कर्मेन्द्रियत यानी बड़े काचो अप्राप्य मन सह अभी మనసుకు కూడా విషయం అయ్యేది కాదు ఈయన మనసాన్న మనతే అనాహు మనోమత కాబట్టి అది ఏ ప్రకాశాల చేత తెలియబడేది కాదు బాహ్యమైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాదుల చేత ప్రకాశింపబడేది కాదు మరియు ఈ ఇంద్రియాది జ్యోతుల చేత బుద్ధి చేత కూడా అది తెలియబడేది కాదు కాబట్టి అది స్వయంగా ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశిస్తుంది అందుకని ప్రత్యేక అభిన్న పరమాత్మ ఎలా అనంటే అది స్వయం ప్రకాశం అని ఈ వాక్యం ద్వారా చెప్పినట్లయింది ఏ వాక్యము మతి నలఖై జిహి మతి లఖై ఇక మనకు దోహలోపల బ్రహ్మవునకు అనేక విశేషణాలు ఇచ్చాడు కదా మరి ఆ విశేషణాలు ఎందుకు ఇచ్చాడు గ్రంథకర్త అని ఆ విషయమంతా మనము రేపు తెలుసుకుందాం హరి ఓం తత్సత్ ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినధీతమస్ మావిద్విషావహై ఓ శాంతిశాశి